ీమా నమస్సు ఓ శాం విశ్రామ్ విశ్రాం విషే ఇక్కడ సమణమని మాతృ అన్నమయం నుంచి ప్రాణమయానికి ప్రాణమయం నుంచి ఆ పైకి వీడు సంక్రమణంకి ఆ పైకన అనొచ్చు ఆ లోకలోకొచ్చు ఏదెరువే అయ్యర్ అంటే అయ్యర్ అంటాము డేపల్ అండ్ డీపర్ అంటాము ఓసారి ఇలాగా అంటాం ఒకసారి అలాగ అంటాం ఒకే స్టాండ్ పాయింట్ తెలివే ఈ సంక్రమణం చేసేప్పుడు శంకరులు పైన ఏం చెప్పారంటే సంక్రమణం అంటే నాకు చదువు కావచ్చు సంక్రమణం ఎంత ఉపదిష్టతే ఆ పురుగు పెళ్లి పురుగులాగా ఓ మోసం నుంచి ఇంకో పోసం మీదకి వెళ్ళినట్టుగా అలాగే ఫిజికల్ సంక్రమణం కాదు ఇది సూర్యుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి సంక్రమణం చేశాడని అలాంటి ఫిజికల్ థింకింగ్ తీసుక మరి ఏమి చేసి ఫిజికల్ కాకపోతే వర్త సంక్రమణం ఇటీతి అర్థ ఆ సంక్రమణ శృతి అంటే సంక్రమణం గురించి మాట్లాడే ఆ వేదవాక్యానికి అర్థం ఏంటంటే తెలుసుకోవటమే ఇది ఎలాగో చెప్పుకుంటారో మీకు దృష్టాంతం ఉన్నాడు అహం వైశ్యహాంతం అహం వైశ్య నేను వైశ్యుడు ఏదో కల్చరల్ కంటిషనింగ్ మొహం ఉంటుంది కదండి నేను వైశ్యుడు నేను వైశ్యుడిని ఆయన ఏమైనా ఆత్మ విచారం చేసి చెప్పిన మాట ఇవాళ నాన్నగారు చెప్పారు నువ్వు వైశ్యుడుగా కాబట్టి నేను వైశ్యుడు ఓకే అసలు ఇప్పుడు అహం హిందుహో అవ్వాలి అహం వైశ్య అహం హిందూహో అవ్వాలి ఎంత ఫిజికల్ ఎఫర్ట్ చేయాలి ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు డూ విత్ ఫిజికల్ ఎఫర్ట్ ఇట్స్ ఓన్లీ అండర్స్టాండింగ్ Uh, his own nature in a from a different standpoint. That is one aspect. It's only Vijnanamata. Number one. Number two. Aham Hindu, who won't understand Cheshwata Mivara. Aham Vaishya Jadipodevina. Adi Untu, that is included. Vaishya is also a Hindu, Brahmana is also a Hindu, everybody is a Hindu. From one standpoint, where is our card, Jachandantra Karam, Muslims and Christians are residing in India. India are also Hindus. Kya Gauri Vata? So, బ్రాహ్మణుడు లేక వైశ్య హిందు అవ్వటానికి దాన్ని సంక్రమణం అంటే తెలుసుకోవటమే అహం హిందు అని ఉన్నాడు అహం మనుష్య హ్యూమన్ బీంగ్ అవ్వాలి దాని అడో ఇంకో సంక్రమణం దానికి ఎంత అయిపోతుంది అది అంతే ఖర్చు కావాలి ఇదే ఒక పరిచ్ఛిన్నమైన ఉపాధి ఉపాధి అంటే ఆ క ఆ ఉపాధిని పట్టుకునే అదే దానికి ఆ ఆ అజ్ఞానం పక్కన పెట్టి అజ్ఞానం అనేది అంత పెద్ద మాట వద్దుపోంది ఆ భావన పక్కన పెట్టు ఇది ఓన్లీ ఇన్సిడెంట్ అని కూడా నీ స్వరూపం హయ్యర్ థింగ్ కదా తెలుసు తెలుసుకున్నాడు అదే సంక్రమణ అని చెప్పాను చెప్తే పూర్వపక్షి ఉంటాడు అదేం కాదు కొంతమందికి ముఖ్య సంక్రమణం కావాలి వాళ్ళు వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు కుండ వినే ఉందనుకోండి అంతా సంక్రమణమే ఇక్కడ నేను ఇక్కడ నేను ఎక్కడికి ఇదా సంక్రమణ దిగిన సంక్రమణ మేబీ ఇటు ఇష్టం బట్ ది పాయింట్ ఈజ్ ఇక్కడ ముఖ్యమైన సంక్రమణం అనడానికి వీలు లేదని మనం చెప్తాం కానీ పూర్వపక్ష అంటాడు ఇది ముఖ్య సంక్రమణమే హు ఇనో ఉప సంక్రామతి అని ఉందిగా అంతే ఉప సంక్రామతి అని ఉంటే అది ముఖ్య ముఖ్య సంక్రమణం అంటే లెటరల్ సంక్రమణం అని అర్థం అండి ఈస్ ది మీనింగ్ గౌన సంక్రమణం అంటే ఇట్ ఇంప్లాయ్స్ సమ్థింగ్ యాల్స్ సో లెటరల్లీ ఇట్ ఈజ్ సంక్రమణం ఎందుకంటే ఉప సంక్రామే అని చెప్పింది శృతి దేని ఫోర్త్ తీసుకు లెటరల్ సంక్రమణమే కాదు ఇది చేత ఎందుకని అన్నమయే అదర్శ ఇప్పుడు అన్నమయ పోషన్ దగ్గర ఇప్పుడు ఫిజికల్ లెటరల్ సంక్రమణం అయిందే మీకు అది మనోమయం నుంచి విజ్ఞానమైన లెటరల్ సంక్రమణమా లేకపోతే విజ్ఞా తెలుసుకుని రూపమైన సంక్రమణమా అనే డిఫరెన్షియేషన్ అక్కడ కష్టం అవుతుంది కానీ అన్నమయం దగ్గర కష్టం కలితా అన్నమయం నుంచి ప్రాణమయానికి మీరు సంక్రమణం చేస్తే అది హైదరాబాద్ సంక్రమణం అయితే ఇంకా మీరు అక్కడికి ఆ దేహం పడిపోవాలి ఈ నోమోర్ అసలు బాడీస్తాడుస్ ఆల్రెడీ సంక్రమణం చేసేసాడు అది ఫిజికల్ సంక్రమణం అనుకోండి సపోజ్ దెన్ వాట్ హ్యాపన్స్ బాడీ పడిపోతుంది ఈ నోమోర్ ఎలా సో ఫిజికల్ సంక్రమణం కనుక శృతి యొక్క తాత్పర్యమైతే జ్ఞానం చెప్పాలి అస్మాల్లో అని షుద్ధాన్ని అండ్ ఇక్కడ ఈ దేహాన్ని పెట్టేశాడు ఎక్కడో స్వర్గంలో తేలేడు అనో వైకుంఠంలో వాక్యం అవ్వకుండా అదే ఆ తరువాతి సంక్రమణములన్నీ జ్ఞాన రూపములైన సంక్రమణములే అన్నమయ్య దగ్గర కూడా అది అన్నమయ్య దగ్గర యూస్ అది క్లించింగ్ ఎవిడెన్స్ అంట సో అన్నమయ్యే అదర్శన అన్నమయ్య దగ్గర లెటరల్ సంక్రమణం కాదని ముఖ్య సంక్రమణం కాదని కేవలం జ్ఞాన రూపమైన తెలుసుకుందా అనే రూపంలో ఉండే సంక్రమణం అని మనకు అన్నమయ్య దగ్గర సెటిల్ అయిపోయింది ఇట్ ఈస్ లీడ్ లైక్ దట్ ఎవ్రీవే అని ముఖ్యమే సమణం నీ అన్నమయముపస్రామత బాహ్యాదస్మాకావత్ సమణం దృశ్య అ భూగోపాయ భూతాత్ ప్రతి అన్నమయ్య సంక్రాంతి అన్నమయ్యే సంక్రమణం నిర్ష్య సో అన్నమయ్యే ఇది ముఖ్య అది వివరిస్తున్నారు అన్నమయ్యే అదర్ క్షణ సంగ్రహవాక్యం దాని వివరణ వస్తున్నాం నా ముఖ్యమైన సంక్రమణం ఇది ముఖ్యమైన సంక్రమణం కదా ఇది లెటరల్ గా తీసుకో మన వాళ్ళు ప్రతీదీ లెటరల్లే అన్ని లెటరల్ గా తీసేసుకుంటారు అది అది శుద్ధి మహాత్ములు మహర్షులు దాన్ని కొద్దిగా బాధ విధంగా చెప్తూ ఉంటారు వాటి భావన తెలుసుకునే అంత సూక్ష్మ దర్శనం వీడికి లేదు కాబట్టి ఫిజికల్ గా తీసేసుకుంటాం ఫిజికల్ గా తీసేసుకుని ఇంకా అలాగే పెట్టేట దుర్గాదశ ప్రహరణ ధారిణి దుర్గా అని ఉంటాయి అంటే ఆవిడ పది ఆయుధాలు ధరిస్తున్నాయి వీడు భక్తుడు ఆవిడ చేతుల్లో ఆయుధాలు కట్టుకుంటూ పోతున్నాడు భక్తులు భావన చేస్తాడండి ఆయుధాలని సో అలాగా భావన చేస్తుంటే వీడు గుర్తొచ్చిన ఆయుధం వల్ల తొందరకి వీడికి గన్నులు ఏకే భాగ్యసీ వీడికి తెలుసు వీడికి తెలుసు కత్తి అలాంటివేమో కొన్ని తెలుసు ఆ సందర్భం అంటది సో వీడికి పద ఆయుధాలు తీసుకొచ్చాడు పదాయుధాలు దొరక జరిపించాడు అంటే ఒక్కొక్క ఆయుధాలకు ఒక్కొక్క హ్యాండ్ దశభుజ భావి దశ ప్రహరణ భార్య దశభుజ దొరకా అది దశ అది దట్ సిగ్నిఫికెన్స్ అదే కానీ గా పది పది చేతులు ఉన్నాయంటే ఒకే వల్ల భావన చేయండి బట్ అట్ ది సేమ్ టైమ్ ఉపాసనలో కూడా రూపాన్ని తెలుసుకునే ఉపాసన ఉండాలి నేను ఇవాళ సూత్ర సంగతి చూస్తూ ఉంటుంది అంత ఉపాసన మూడు రకాల ఉత్తమ పంచమా అత్తమా ఉత్తమం ఏమిటంటే అనేది కాదు కేవలము దాని సిగ్నిఫికెన్స్ ని మాత్రమే భావన చేస్తూ ఉపాసన చేస్తే ఉత్తమం సిగ్నిఫికెన్స్ ని పక్కన మరిచిపోయి కేవలము లెటరల్ గానే చేస్తే అత్తమం ఇటు కాకుండా టూ కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తే పంచమం అలా ఉంటుంది సూత్ర సంగతి చూసి నేనే ఆశ్చర్యపోయింది బానే ఉండేది ఏదో ఎవరన్నా సో అది వేక పాయింట్ లిటరల్ గా ఏమీ చెప్పుకోండి లిటరల్ గా ఉందితో ఉంటుంది లిటరల్ గా ఇక్కడ అన్నం దేహి అన్నుకోండి ఆట వేసుకొని ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయండి అంటే ఇక్కడ అందశుద్ధానికి అర్థమై ఉంటుంది అని అలాగే మీరు వ్యాఖ్యానం చేయకూడదు ఏదో మీద పెట్టాల్సింది లిటరల్ దానికి లిటరల్లే సందర్భాన్ని పెట్టిపోవాలి కదా కాబట్టి ఇక్కడ ముఖ్య సంక్రమణం కాదు ఎందుకంటే ఈ బాహ్య లోకం ఉన్నది ఈ లోకం నుంచి దేహంలో వీడు బాహ్యలోకంలో బాహ్యలోకము అంటే ఇతర పుత్రుడు పుత్రిక మొదలైన వాడికి ఉంది వీడు ఆత్మభావాన్ని కలిగి ఉంటాడు పుత్రుడంటే నేనే నేనే పుత్రుడు పుత్రుడేత్రుడు అని అలాగంటే భావాన్ని కలిగి ఉంటాడు సో పుత్రే శంకరులతో పుత్రే సకలే అహం సకల పుత్రే వికలే అహం వికల పుత్రుడంటే సంతానము వాళ్ళు బాగా ఉంటే మనం బాగా ఉన్నట్టే వాళ్ళకి మనకి ఇబ్బంది ఆ రకంగా అంటే బాహ్యము నందు ఆత్మభావాన్ని పెడుతుంది ఆ ఆత్మభావం నుంచి దేహంలోకి తన ఆత్మ తన దేహంలోకి సంక్రమణం దట్ ఈ సంక్రమణం వాక్యాభస్మాల్లో తర్వాత ఈ దేహం నుంచి ప్రాణులలోకి సంక్రమణం అని భావనాత్మకములైన సంక్రమణములే కానీ చెలు కాలుతున్న సంక్రమణం దృశ్యమే ఇప్పుడు వాక్య పుత్రాదులైనటుండి ఆత్మభావం నుంచి దేహంలో ఆత్మభావంలోకి వచ్చేటంటే అది భవనా విధమైన సంక్రమణమే కానీ భవనారూపమైన సంక్రమణమే కానీ ఫిజికల్ సంక్రమణమేముంది అక్కడ అలాగే ఇతర కూడా సో అలాగే మీరు అర్థం చేసుకోవాలి కానీ ఏదో సంఫ్ ఫిజికల్ సంక్రమణం ఉందని అనుకో తర్వాత కాల కొంతమంది దీన్ని కేవలం విజ్ఞానంగా స్వీకరించడం ఇష్టపడక ఫిజికల్ సంక్రమణం లేని మాట నిజమే కానీ కేవలము జ్ఞానం కూడా కాదు మధ్య మార్గం ఏదైనా చూద్దాం ఇలాగ ఉపాసన ఉపాసన చేసినట్లయితే ఆ భావన రూపంగానే ఉంటుంది ఉపాసన నిజమే కానీ ఆ భావన కొంతకాలం చేయగా దాన్ని వెనక్కాలి కొంత లెటర్ ఫిజికల్ సంక్రమణం కూడా జబ్బు చేసుకోవచ్చు అని ఈ విధంగా దే ట్రై టు కాంప్రమైజ్ లీయర్ అండ్ దేర్ అన్యథ ఆ కాంప్రమైజ్ శంకరణలు ఉద్య సూచనగా చేసి ఉంటారు ఎందుకంటే మనిషి యొక్క మెదడు అది రకరకాలుగా పనిచేస్తూ ఉంటుంది తప్పుదారిలో వెళ్ళడం ప్రారంభిస్తే అనేక మార్గాలు ఉంటాయి రైట్ మార్గం ఒక్కటే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ సంక్రమణాన్ని ఉద్యో సంక్రమణం కింద చేసి ఆ వృక్షంలోనే మళ్ళీ దీంట్లో ఇది కొంత అది కొంత అలాగే అన్యథా ఫిఫ్టీ 50 సంక్రమణం అని సో అలాగే ముట్టకు ఇది కేవలము జ్ఞాన రూపమైన సంక్రమణ అది నేను ఇచ్చిన దృష్టాంతం అది చిరులైన దృష్టాంతం అహం వైశ్యహం బ్రాహ్మణ అహం హిందూ అహం హిందూ అహం మనుష్య సంక్రమణ అహం మనుష్య అహం ప్రాణి సంక్రమణ అహం సప్త అహం అస్మి ఎగ్జిస్టెన్స్ సెల్ఫ్ అవేర్ ఎగ్జిస్టెన్స్ ఎ ప్రాణి అంటే మళ్ళీ అది ఒక కండిషన్ సో దట్ ఈస్ ఐ అనదర్ అహం పూర్ణ బ్రహ్మాస్మితే అల్టిమేట్ సంక్రమణం ఎవరింగ్ ఈజ్ నాలెడ్జ్ బేస్డ్ సంక్రమణం ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఫిజికల్ కూర్చుని కూడా కూర్చున్నట్టే ఉంటాడు డెబ్బై కేజీల్లో ఉండగా మొదలుపెట్టాడు అనుకో సంక్రమణం సంక్రమణం పూర్తి డెబ్బై ఉంటాడు సో ఏమి ఫిజికల్గా దేవ ఉండదు తర్వాత మీరు హయ్యర్ స్టేజ్కి వెళ్తుంటే ది లోవర్ స్టేజ్ ఈజ్ నాట్ డ్రాప్ ఆఫ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇట్ ఈస్ నెవర్ అదే ఫ్రోన్ ది హైయర్ స్టేజ్ పార్సన్ ఆఫ్ ది హైయర్ స్టేజ్ సో ఇలాగా మనం సంక్రమణాన్ని అయింది మనోమయర్గతమయ ప్రవృత్యా ఆత్మ సంక్రమణమి వీడు పరకాయ ప్రవేశవాది వీడోవాది ఈ పరకాయ ప్రవేశం అని ఒకటి ఉంది ఏదో యోగ శాస్త్రంలో ఇలాంటివేవో చెప్తూ ఉంటారు అటు ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు సందర్భం కరెక్ట్ దయా ఈ పరకాయ ప్రవేశం ఎస్యూమింగ్ అట్ ఈస్ కరెక్ట్ ఇట్ ఈస్ ఇర్రెలైట్ రిజెక్టెడ్ ఇన్నో వాల్యూ దాని గురించి బోధించిన యోగ శాస్త్రమే దాన్ని రిజెక్ట్ చేసే పరిస్థితి సో పరకాయ ప్రవేశం చేస్తూ ఉన్నాం అంటే ఆ సిద్ధి అనేది మిస్టికల్ థింగ్ ఉందే అది జనుల ముందు ప్రవేశపెట్టి తద్వారా పది మంది యొక్క అటెన్షన్ మన వైపు డ్రా చేసుకుని దట్ కైండ్ ఆఫ్ ఇట్స్ ఎంటైస్మెంట్ అది ఎలాగంటే కొత్త సూట్రో ఒకటి రేమండ్ సూటర్ కొనుక్కొని అది వేసుకుని పార్టీ వేగంలోక్ట్ పీపుల్ మంచి చూడండి అని అందరూ మెచ్చుకుంటారు ఆ మెచ్చుకోలు కావాలి మరి ఇది స్పిరిచువల్ మెచ్చుకోలు ఇది స్పిరిచువల్ అనాలి రిలీజియస్ సో అధ్యాత్మరంగంలో అటువంటి మెచ్చుకోలు కావాలి అది సో అదేమీ దాన్ని శృతి శాస్త్రాలు అది ఒక మంచి లక్షణంగా చెప్పలేదు పైగా దాన్ని అది చిన్న లక్షణంగా చెప్పి దానికి దూరంగా ఉండమని చెప్పి పై ఎందుకు పది చేసి ఏం చేయాలి పది మందికి ఏదైనా మీరు కొంత వివేకాన విజ్ఞానాల్లో ఇచ్చాను అనుకోండి వాళ్ళ జీవితం సన్మార్గంలో కలిపింది అలాంటిది ఏదైనా చేయరు కానీ పది మందినాబా ఒక అని వాళ్ళందరి చేయి మాలను వేయించుకుని ఇంకేదో తాత్కాల వాళ్ళు ఏ ప్రయోజనాలు ఇస్తారు ఏదో కొంత తాత్కాలికమైనటువంటి కొన్ని అటువంటి వాటికి కట్టుబడిపోవడం అది వివేకవంతుల లక్ష్యం కాదు ఫస్ట్ సో ఇక్కడ ఈ ఇలాంటి వాళ్ళు సర్వత్రా ఉంటాం వీడు మనోమయం నుంచి విజ్ఞానోమయంలోకి వెళ్తాడు వీడు మయో మనోమయంలో ఉన్నాడు మనోమయం నుంచి బయటకు వెళ్ళిపోతాడు అంటే సూక్ష్మ శరీరి కదా లేకపోతే విజ్ఞానమయంలో ఉంటాడు విజ్ఞానోమయం నుంచి బయటికి వెళ్ళిపోతాడు బయటకు వెళ్ళిపోయి అక్కడ అలా కొంత పచారాలు చేసేస్తాడు సినిమాల్లోనో వాటిలో చూపిస్తూ ఉంటారు అలా జ్యోతులాగా వెళ్ళిపోయి అలా అలా పచారాలు చేసి పక్క వెళ్ళి ఏదో కొంత చేసి ఈ స్టోరీలు శంకరాచార్య కూడా జంతు చేసేసారు నేను శంకరాచార్యంలో వదిలిపెడతారా ఏమేమి ఆయన చెప్పి భాష్యాలు చదివి దాన్ని బట్టి ఆయన క్యారెక్టర్ బిల్డ్ చేయాలని క్యారెక్టర్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే అది చాలా డిఫికల్ట్ వర్క్ అది భాష్యాల ఉన్నాయి మాట్లాడేమైంది అదంతా మేము అప్పుడు చేయగలం వీఆర్ నాట్ ఫ్రీ వీఆర్ నాట్ రెడీ అది ఏదో కొంత భావనాత్మకంగా ఇక్కడ అక్కడ కథలు ఉంటాయి చూడండి ఆ కథలు కొన్ని శంకరుడు కూడా మనం జట్ చేసి ఇస్తే సరిపోతుంది సో శంకరుడు గొప్ప యోగి యోగి అనే బదం కదా యోగి అంటే పరకాయ ప్రవేశం ఏదో చేస్తూ ఉండాలి కదా అని ఎక్కడో పెట్టాడు ఏదో పరాశ్రమ సహక్రం ఉంటాడు మనం సో దాన్ని తీసుకొచ్చి శంకరుడికి పెట్టేసే దోకా ఈ రకంగా చాలా కష్మలంగా ఉంది మన ఆయన గారు అనుకోండి కదా అతడికి శంకరులు మరకాయ ప్రవేశం ఏదో మహారాజు శరీరంలో ఉన్నాడు ఆయన భార్యతో కలిసి మంతకాలం కాపరం చేశాడు ఇలాంటి మాటలతో మనం అనతో వినకూడదని అంటే తప్పదు ఇప్పుడు శంకరుల క్యారెక్టర్ని క్యాక్చువల్జీని మనం అర్థం చేసుకోవాలి కానీ శంకర్ అలాగే ప్రేసేసి మీద అర్థం చేసుకోవాలి కానీ ఊహాకి కళని కల్పించదు అది కల తప్ప వస్తువు సో ఎని అటువంటి వాదం ఒకటి ఉంది సమాజంలో సో వీడు మనోమయ కోసంలో ఉంటాడు ఇమోషనల్ పెర్శన ఇమోషనల్ పరిశ్రమ ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తాడు ఉపసంగ రా విడిచిపెట్టేసి బయట కొంత ప్రచారం చేస్తారు చేసి పునః మళ్ళీ వాపసు ఆ అలాంటిది ఏమైనా చెప్తుందేమో ఇక్కడ వేదం బహి పునః ప్రత్యాద మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు వెనక్కి రాకపోతే ఈ దేహం పనికి రాకుండా పోతుంది కదా సో చెప్పేది ఏదో మీనింగ్ ఫుల్ గా ఉండాలి కాబట్టి అలా చెప్పినట్లయితే అది సమస్య ముఖ్య సంక్రమణమే అవుతుంది లేకపోతే విజ్ఞానమయస్య విజ్ఞానమయుడు అంటే ఇంటలెక్చువల్ దర్శనం ఇప్పుడు సూక్ష్మ అంటే సూక్ష్మ శరీరం మనం అంతకక్కడ దాన్ని రెండు విభాగాలు చేసి ఉన్నాయి విభాగాలు ఇక్కడ ఐదు ఉన్నాయి కదా ఐదుతో రెండు కనపడుతోనే ఉన్నాయి కాబట్టి మనోమయుడు పైకి వెళ్ళి వాపసు విజ్ఞానమయుడు పైకి వెళ్ళి వాపసు ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు అలాగంటే ఒక ప్రక్రియ ఒకనొక మిస్టికల్ ప్రాసెస్ కి ఇక్కడ రిఫరెన్స్ ఏమోనో అలా అలా ఎందుకు చెప్పుకోకూడదు అది అలా ఎందుకు చెప్పకూడదు ఇది చేత కూడా ఇప్పుడు చూడండి ఎందుకంటే స్వాత్మని క్రియా విధు దీంట్లో అనే ఒక విదోహం వచ్చిపోతుంది తన యందు తాను క్రియను అనే విదోహం ఎలా వస్తుందంటే చూడండి శంకరులు వివరిస్తారు దాన్నే స్వాత్మని క్రియా విరోధన సంగ్రహ భాష దానికి వివరం అన్య అన్నమయమన్యసంక్రామతి ప్రవృత మనోమయ జ్ఞానమయో ఆత్మానమే వా ఉపసంక్రామతి విరోధ సద్ ఇప్పుడు అన్నమయము కంటే వీడు స్వరూపం భిన్నంగా ఉందా వీడు అన్నమయమైతే సపోజ్ నేను అన్నమయుని అనుకోండి అన్నమయుడు అన్నమయం నుంచి ఒక సంక్రమణం చేయతాడండి ఎలా చేస్తాడు బంగారం బంగారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగలదా బంగారం అనే బంగారం నెస్ సో గోల్డ్ నెస్ విడిచిపెట్టి వెళ్ళగలదా కాబట్టి గోల్డ్ నెక్లెస్నెస్ నువ్వు విడిచిపెట్టి పెట్టుకోవాలి ఇట్ కెన్ రిజెక్ట్ ఎందుకంటే ఇట్ ఈస్ నెక్లెస్ బట్ నాట్ గోల్డ్స్ కాబట్టి వీడు వీడు ఉపసంక్రమణం దేన్ని చేసుకున్నాడు అన్నమయాన్ని ఉపసంక్రమణం చేసుకున్నాడు అంటే వీడు అన్నమయం కంటే భిన్న అన్య అన్నమయం అన్యం ఉపసంక్రా అన్యా అన్యముపసంక్రాంతి అన్యుడు అన్యాన్ని ఉపసంక్రమణం చేస్తాడు కానీ తనను తానే ఉపసంక్రమణం చేయలేడు నువ్వేమంటున్నావు వీడు స్వరూపుడు స్వరూపత వీడు మనోమయుడు ఈ మనోమయుడు ఉపసంక్రమణం చేస్తాడు దేని ఉపసంక్రమణం చేస్తాడు మనోమయాన్ని ఉపసంక్ర ఎందుకంటే అక్కడ మనోమయమును ఉపసంక్రమణం చేస్తాడు ఉందే ఏతన్ మనోమయ ఆత్మానముపసంక్రాంతి వీడు మనోమయ స్వరూపం అంటే జీవస్వరూపము రకాయప్రవేశం చేసేది ఎవడు జీవుడు ఆ జీవత్వం యథార్త్ అని వీడు అన్ని ఇవన్నీ అసెంబ్షన్స్ సో జీవుడు యథార్థ స్వరూపుడు వాడి యొక్క యథార్థ స్వరూపం ఏంటో చెప్పునవు ప్రకాయి ప్రవేశం అంటే ఈ దేహం వెళ్ళి ఆ దేహంలో గుర్తు మేము చెప్పడానికి కదా ఈ మనోమయుడు వెళ్ళి ఆ మనోమయుడు ఆ దేహంలో గూపుతున్నాడు వీడు మరి మనోమయుడు మనోమయ కోశాన్ని ఉపసంక్రమణం చేయాలి లేదా మనోమయ ఆత్మానం ఉపసంక్రా అంటే ఈ మనోమయుడు ఈ మనస్సుని ఉపసంక్రమణం చేసి ఆ మనస్సులో చూడలేడు సో మనోమయుడు మనోమయాన్ని ఉపసంక్రమణం చేయలేడు విజ్ఞానమయుడు విజ్ఞానమయాన్ని ఉపసంక్రమణం చేయలేడు వాడు మనోమయుడు కంటే అంతే అజ్ఞానపృతమైన మనోమయ అధ్యాసనించి బయటపడితే దానికి ఉపసంక్రమణం ఉంది మనోమయుడు కంటే అన్యుడై ఉండాలి స్మృత కాబట్టి నువ్వు చెప్తున్నటువంటి పడకాయి ప్రవేశ లక్షణంలో వాడు స్వరూపమే మనోమయం అలా ఉంటేనే వీడు పరకాయత్మ వేషం చేయగలుగుతాడు కదా అటువంటి సందర్భంలో స్వాత్మని క్రియ తనయందు తానే క్రియను ఆచరించుకున్నాడు అనేటువంటి విరోధం వచ్చిపోతుంది కనుక అసో మనోమయుడు మనోమయమును లేదా విజ్ఞానమయ జ్ఞానమయుడు స్వాత్మానమేవ తన యొక్క విజ్ఞానమయ స్వరూపాన్ని ఉపసంక్రమణం చేసేస్తున్నాడు అని చెప్పటానికి ప్రస్తుతం అది తథందమయ ఆత్మ సంక్రమణ ఉపపద్యతే అలాగే ఆనందమయుడు ఉన్నాడు ఆనందమయుడు కూడా సూక్ష్మ జీవస్వరూపం వాడు ఆనందమయుడు నా ఆనందమయ వాడు ఆనందమయుడై ఉండి వీళ్ళంతకుంటే జీవుడు పరిచ్ఛిన్నుడు అంటారు పరిచ్ఛిన్నమైన జీవుడు కాబట్టి వాడు వచ్చే ఆనందం కూడా పరిచ్ఛిన్నం ఏదో మోద ప్రమోదని పరిచ్ఛిన్నమయ్య ఆనందాలు అదేవాడు స్వరూపం అని అంటే దాటి స్వరూపమే ఆనందమయమైపోతే ఆనందమయానికి సకర్పణం చేయడానికి కూడా శంకరుడు యుక్తులను అత్యద్భుతంగా చెప్తాను ఎవరో వ్యాఖ్యానాలు చేస్తాను ఆ వ్యాఖ్యానాలు చేసేప్పుడు యుక్తులు యుక్తి సంబంధం లేకుండా పూర్వాపుర సంబంధం లేకుండా వ్యాఖ్యానం చేస్తాను అన్న నేను ఒక క్యాసెట్ విన్నా నాకు తల తిరిగిపోయింది ఏంటి క్యాసెట్ ఆశ్చర్యం వేసింది లోకంలో అని అనుకున్న ఇలా ఉంటుందని సెట్ ఎలా ఉంది ఎప్పుడంటారా గాయత్రి మంత్రము దాని అర్థము దానికి దృష్టం దానికి చెప్పడానికి ఒక దృష్టాంతమైన సంగకాలు అయితే మీకు ఎలా వస్తుంది ఒక దృష్టాంతం నేను ఎక్కడ ప్రవహించి చెప్పండి మంత్రం చెప్పి దానికి అర్థం ఇంగ్లీష్ లో అలాగే మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు మీకు వచ్చి కనుక తెలుగులో వాక్యం చెప్పి దాన్ని ఇంగ్లీష్ అనవాలి ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలిక నుండి లైఫ్ దేర్ ఆర్ మెనీ So, uh, As we progress in ఆ వాక్యానికి ఆ ఇంగ్లీష్ సంబంధం ఉందా నేనింకా ఇంగ్లీష్ పొందగ రేదన గుడిగా మాట్లాడా ఏదో ఈశ్వరా ఇస్తే హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్అర్స్ చిల్డ్రన్ వర్ ఆ వాక్యానికి సమర్థం ఇది దీన్ని స్టూడియోనిక్ సాంగ్ లో రికార్డు ఆ రికార్డు చేసెట్స్ రికార్డు చేసి ఉంటే దూ దూ దూ అంటారు సో అది విని నేను ఆశయం అయ్యి లోకంలో ఇలా కూడా ఉంటాను కాబట్టి ఇలా పూర్వకర సందర్భం లేకుండా మీ వ్యాఖ్యానాలు రాసి పెడతా వీడి జీవుడి స్వరూపము ఆనందమయము అని వ్యాఖ్యానం చేస్తాం అలా చెప్పిన వ్యాఖ్యానం లేకపోలేదు కాబట్టి ఆనందమయ కోరికొచ్చేప్పటికీ ఉంది కదా ఆనంద సేవకులు విమాన భూతాన జాయింట్గా ఆనందమయం అదే జీవుడు అదే అత్యమయ స్వరూపము అని చెప్పేసి అక్కడికి దాన్ని గురించి అదనపు ఏదో రెండు మూడు అనువాదాలు శ్రీషాస్మాత్వా తప్పి వాటి మీద ఏదో ఒకటి గడపడి చేయడం మళ్ళీ ఈ ఉపసంక్రమణం దగ్గరికి వచ్చేప్పటికీ అదంతా మరిచిపోతుంది దానికి అక్కడికి కుదు ఈ ఉపసంక్రమణ ఆనందమయ కోసాన్ని ఉపసంక్రమణం చేశాను ఇక్కడ ఏదో ఒక నువ్వేమంటావు జీవుడు ఆనందమయ స్వరూపమే జీవుడు దట్ ఈజ్ గీజన్ ఇంట్రెన్సి నేచర్ నువ్వు అన్నావు అది నువ్వు ఈ ఉపసంక్రమణం ఎలా కుదురుస్తావో అంటే అలా ఎక్కడన్నావు అంటే అక్కడ భయ అనువాసో ఇంకా ఇంకా భయ అనువాకం గుర్తున్నాయని అక్కడైతే పెట్టని దీనికి ఇక్కడికి ఇదే అక్కడికి అదే తీర్థానికి తీర్థం ప్రసాదాన్ని సో జీవ స్వరూపం ఆనందమయం ఆనందమయాన్ని తన తనను తాను కుసంక్రమణ చేస్తాడు హౌ ఎనీబడి కెన్ కమ్అట్ ఆఫ్ హింసెల్ కెన్ ట్రాన్స్ హిమ్సె ఇఫ్ యూ ఆర్ నాట్ దాట్ బై మిస్టేక్ యూ సీమ్ టు బి దాట్ దూ కెన్ ట్రాన్స్జెండ్ ఇఫ్ యుట్ హోజ్జెండ్ ఎయిట్ కాబట్టి ఇది పెద్ద విచారణ చేసాం మనం ఆనందమయము జీవుని యొక్క యథార్థ కాదు అది కూడా అన్నమయాతుల అది కూడా ఒక కోశమే ఇట్ ఈస్ ఆల్సో ఎ లోకస్ ఆఫ్ ఎన్ ఎవర్ అని అక్కడ మనం విచారం చేసాం దాన్ని ఇంకోసారి అంటున్నాం కాబట్టి ఆత్మ ఆనందమయ సంక్రమణం అనే మాట మనకి ఇక్కడ కనబడుతోంది కనుక ఆనందమయం కూడా వీరి స్వరూపం మనకి స్పష్టం అవుతోంది నా ఆనందమయస్య ఆత్మ సంక్రమణం ఉపపద్యతే విజయ్ వీరి స్వరూపమే ఆనందమయమైనట్లయితే ఆనందమయాన్ని ఉప సంక్రమణం చేయడం పద్ధతి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ కూడా జీవుడు మనోమయుడు విజ్ఞానముడు ఆనందమయుడు అని చెప్తారు జీవుడు దేహం భిన్నంగా ఉన్నా అంతఃకరణ సూక్ష్మ శరీరీ అని చెప్తారు సో సూక్ష్మ శరీరంలో మళ్ళీ మూడు భాగాలు చేశాం కాబట్టి అదే జీవుని స్వరూపం అయితే తన జీవుడు తన స్వరూపాన్ని ఎలా ఉపసంక్రమణం చేస్తాడు కాబట్టి మనో మనోమయ స్వరూపం అయితే మనోమయం ఉపసంక్రమణం కుదరదు విజ్ఞానమయ ఉపసంక్రమణం విజ్ఞానమయ స్వరూపం కుదరదు ఆనందమయ స్వరూపముకు ఆనందమయ ఉపసంక్రమణం కుదరదు తుది ఉపసంక్రమణాన్ని బోధిస్తోంది కాబట్టి వీటి స్వరూపము ఈ ఐ కాదు ఇది కూడా మిస్టేక్ చేస్తే అది ఒక ఉపసంగ్రహణం మిస్టేక్ చే ఆ మిస్టేక్ ని బట్టి ఉపసంహణం ఒకసారి బట్టి కిరసనాయన్లైన్లో నిలబడ్డా కిరసనాయన్లైన్లో నిలబడితే అత్యర్థమైనా ఐ టేక్ మై సెల్ఫ్ యాజ్ ది సీకర్ ఆఫ్ కిరిస్టియన్ లేకపోతే నేను కిరసనాయుల నిలబడరు అవి నాకు తెలుసు సమాధానం లేదంటే స్టాండ్ అన్నట్లు కదా so as i stand in the line of curiosity i become the seeker of curiosity and understand that now okaay nunchi y mahatvam ee line lo undu battare ante ki curiosity nenu saalu dee meek intlo nenu dabba ki saru vesenaaya baagu ante apana naaku cheppindaru ee dinar say something about curiosity he told me that i am not the, i should not be the seeker of curiosity elanti ante nenu ee curiosity seek chestunnanu de intlo unte inta seek cheyataneduko therefore ఐఆమ్ ది సేకర్ ఆఫ్ క్యూరసిన్ అనే జ్ఞానాన్ని నాకు పోగొట్టేడు అన్న వెంటనే నేను ఆ క్యూల్ బుట్టి తక్కువ నేను ఉప సంక్రమణం ఉంటాను అక్కడ ఫిజికల్ ఏం లేదు అక్కడంతా ద మిస్టేక్ అఫా దట్ మిస్టేక్ యూ కమిట్ అయిన ఎర్ర దట్ ఈస్ ది ఉప సంక్రమణం కాబట్టి ఫిజికల్ గా ఏమి కాదు ఫిజికల్లోని మళ్ళీ దాంట్లో మళ్ళీ శరీరంలో ఉప సంక్రమణం అని అనేక రకాల వ్యాఖ్యానాలు భావాలు ఇవన్నీ సరికాదు ఇప్పుడు కూడా తెలియదు హ్యూమన్ నేచర్ ఎలా తెలుసు అండి హ్యూమన్ నేచర్ ఇస్ లైక్ ఈ మధ్యకాలంలో మరి రౌడీజం అయిపోయింది రౌడీజం ఇది ఇలాగా నేను చెప్పిన వ్యాఖ్యానం ముందు చూడండి వాడి స్పిరిచువల్ రౌడీ అన్నో రౌడీజ్ రౌడీజం ఏమన్నా అర్థం ఉంది దానికి రౌడీజం లాగా కనపడుతుంది నాకు సో ఇక్కడ అలాగా లేనిపోయిన అర్థాలు మిస్టిక్ మీనింగ్స్ అవి పెట్టకూడదు ఒక వాక్యం ఒకటి వేదము చెప్పిన వాక్యం యొక్క మీకు తెలీదు అది మిస్టిక్ అది అది తెలియడానికి మీరు అని కనుక ఎవడనా అంటే వేదం అప్రమాణం వేదం శబ్ద ప్రమానం జ్ఞానాన్ని అందజేసే సాధనం అదే అది అలాగే జ్ఞానాన్ని మీకు తెలియకూడదు అంటే ఇంక జ్ఞాన సాధన అప్రమాణం అయిపోయింది వేద స్వరూపం తెలుసుకోముందుగా మాట్లాడే మాటలు there is no scope for any here. కాబట్టి దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ మిస్టిజన్ హియర్ సంక్రమణంలోనేప్పటికీ సంసార్కత్వ మిస్టేక్ సంసార్థ పరోక్ష ఇస్ నథింగ్ లైక్ దాట్ యూ మేక్ ఎస్టేక్ ఆఫ్ దిస్టేక్ జ్ఞానమై తర్వాత తస్మాత్ ప్రాప్తి సంక్రమణం నాపి అన్నమయాన్యతమ కర్తృకం రెండు పాయింట్స్ చెప్తున్నారు తస్మాత్ అన్నారంటే ఇంకా ఆఖరికి వచ్చేసనమాట తస్మాత్తే పైన చెప్తున్న హేతువులు అన్నింటి కారణంగా ఫిజికల్ గా ఓ మీద ఒక చోట నుంచి ఇంకో దానికి పాకడం అంటే పాకుక ఓ చోట నుంచి ఇంకోదానికి పాకడం ఇలాగే ఈ పావుందే అది కాదు ఇంకా జరువుక అలా పాకుతుంది ఫిజికల్ సంక్రమణం రిటర్ల్ సంక్రమణం కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ సంక్రమణం చేసేవాడు స్వరూపత అన్నమయుడు కాని ప్రాణమయుడు కానీ మనోమయుడు కానీ జ్ఞానమయుడు కానీ ఆనందమయుడు కానీ పొగలలా అయి ఉన్న పక్షంలో ఆత్మ సంక్రమణి పొగరే కనుక సంక్రమణాన్ని చెప్పింది కనుక ఐదింటికి సంక్రమణాన్ని చెప్పేసింది కనుక వీళ్ళు ఐదు కూడా వీడి చేత అజ్ఞానముంది కల్పించబడిన అవస్థలు కల్పిస్తే వీడి స్వరూపము ఆ ఐదులో ఏదీ కాదు ఆ ఇదిలో ఏ ఒక్కడైనా అయిందంటే అక్కడ సంక్రమణం ఆగిపోతుంది అక్కడ ఉదరు కాబట్టి అన్నమయ అన్యతమ కర్తృపం అన్నమయుడే మీ స్వరూపం అయితే అన్నమయ అన్నమయుడు అన్నమయాన్ని ఉపసంక్రమణం చేశాడు అని చెప్పాల్సింది ప్రాణమయుడు ప్రాణమయాన్ని ఉపసంక్రమణం చేశాడు అని చెప్పాల్సింది మీ ఉపసంక్రమణ కర్త ఎవ్వడండి విజ్ఞానమయుడు అయితే విజ్ఞానమయుడు విజ్ఞానమయుడిని ఉపసంక్రమణ చేశాడని చెప్పాలి అసలు విజ్ఞానము కదా నాన్నది అయితే ఆనందమయుడు ఆనందమయుడిని ఉపసంక్రమణం చేసేటది ఉంటాడు నో సో ఇక్కడ కర్త ఐదు ఉప సంక్రమణాలు ఉన్నాయి ఈ ఐదు రకాల ఉపసంక్రమణానికి కర్త ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ దోస్ ఉపాయ బియ్య ఆత్మని కర్మకర్త తన భూప్లేసెస్ పట్టుకుని తనే పైకి లేవ తీసుకున్నాడు అలా కూడా తన జుట్టు పట్టుకుని తనే పైకి తన లేవ తీసుకున్నాడు నో ఐన్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ నో నోబడి ఈజ్ మేడ్ మ్యాన్ You cannot make yourself, somebody else has to make you. I mean, in that sense. So, ikkara ironda poin su so manan bukti dha, kukki nsādi. Ipura ironda poin su dhikki nsādi, eko kakumus me lavas. Pārises yad, pārises yad, annamayād yāndamayāntātmabhyatrikta-katrukam, annamayād nāndamayāntātmabhyatrikta-katrukam, సంక్రమణము సో ఇప్పుడు ఎప్పుడైతే ముఖ్య సంక్రమణాన్ని నిరాకరణం చేసే సేమో అన్ని రకాల హతువుల చేత వారి శేష్యా ఇంకా మనకి ఏం జరుగుతుంది కంక్లూషన్ గానో జ్ఞాన మార్పు అంటే సంక్రమణం అని మనకది విధులు దట్ ఈర్ లెఫ్ట్ విత్ కంక్ ఇక్కడ సంక్రమణము అంటే తెలుసుకోను కూడా మార్పు బందిపోటు దొంగ కొడుకు నేను నేను బందిపోటు దొంగను అని మనకి కథ చెప్పారు కదా రాజకుమార్ నీవు రాజకుమారుడవో అని మంత్రి ఉపదేశించాడు ఆ ఉపదేశం బట్టి వీడు నేను బందిపోటు దొంగను కాదు రాజకుమారుందని తెలుసుకున్నా ఆ తెలుసుకోవటానికే బందిపోటు దొంగ స్వరూపము ఉప సంక్రామతి అని ఏ అది పార్శేషన తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ సంక్రమణ ఉప సంక్రామతి కదండి సంక్రమణము చేయు నాడు ఆ Or do, do, do, who is Is Is is Is is that to do? he he he he he pranamaya? pranamaya. Cannot Cannot be. be. Why? Because Because transcending transcending అడ్డు రూపము రూపించినట్టు ఈజీ అన్నమయత్మ ఈ ప్రాణమయ కెనాట్ బి ఇందాక చెప్పారు బి బికా హీఈస్ ట్రాన్స్ ఆనందమయ అయితే అన్నమయ్య ఆనందమయ annamaya అన్నమయ్య ఆనందమయం దాకా ఉన్నటువంటి ఆత్మ ఆత్మ అంటే మిస్టేక్ ఆత్మది అన్నమయ్య ఆత్మ అన్ని ఆత్మలే ఆత్మ కంటే భిన్నంగా ఎదులేదు ఈ ఆత్మలు ఏమీ కూడా వీడి స్వరూపం కాదు అంటే వీడి స్వరూపం ఏమిటి అన్నమయం వరకు ఆనందమయం వరకు ఉన్నటువంటి ఏ మిస్టేక్ ఆత్మ ఉన్నాయో వీటన్నిటికీ విలక్షణమైనటువంటి ఆత్మ అది వీడి స్వరూపం అది అక్కడ కర్త ఐదు కోశముల కంటే విలక్షణమైనటువంటి శుద్ధాత్మని కర్తగా ఉపసంక్రమణ కర్త కర్త అంటే ఊళ్ళో మమ్మల్ని చేసే కర్త కాదు ఉప సంక్రమణం అనే కర్తగా తెలుసుకునేటువంటి కర్తగా దాన్ని చెప్పుకోవాలి కానీ శుద్ధాత్మని జీవుణ్ణి ఈ కోశ కోశంతో మిస్టేక్ చేసుకున్నవాడు మాత్రము ఆవిడ మనకి నిర్ణయం అయితే జ్ఞానమాత్ర ఆనందమయాంతస్థ సర్వాంతరస్ ఆకాశాంగమయాంతం కార్యం సృష్ ను ప్రవిష్ట ఉదయాదిసంబాత్ అన్నమయాదిషు అమూ ఆత్మవిభ్రమేణ క్రమేణ ఖు ఆత్మవిక విజ్ఞానోత్పత్ paramide vidhamo prakyasyati vidan shiddhi tat hauje bringing about a confusion at the end bait yuga at the pent jump shankarulu samarasya sranta adbhuta na samarasthana mana mundi velgova inga ayipoyinda sangramana ayipoyinda inga eto vaanto manavama he is not ready for the health to say so he says yama ma ఐదు ఐదు సార్లు చెప్పిన ఈ సంకట మనము జ్ఞానము మాత్రమే జ్ఞానమండి తెలుసుకోవడం అండి అందుకని లేదు తెలుసుకోవడం మీరు ఇంకేమైనా సందర్భాల్లో మరి ఏదైనా చేయండి ఉపాసన చేయండి కర్మలు చేయండి ఇక్కడ జ్ఞానం మాత్రమే తెలుసుకోవడం ఎప్పుడు అయితే తెలుసుకుంటే ఏమని ఫైనల్గా ఏం సంతోషం వచ్చిందంటే ఈ ఆత్మస్వరూపము బ్రహ్మది అది ఆనందమయములో ప్రతిఫలించింది ఉపలభ్యం అవుతోంది ఆనందమయా అంటే దిన్నర్ మోస్ట్ వన్ స్టెప్ బిలో దిన్నర్ మోస్ట్ కు వెళ్ళిపోయారు ఆనందమయానికి వెళ్ళారంటే మీరు నవ్ యుస్ లైక్ స్టాండింగ్ డిసైడ్స్ ద విండో మనకు విండో తీసేసి యుంగ్ ఎట్ ది విండో లోపల ఎక్కడో ఉంటే మీ దగ్గర మీకు లభించదు స్టాండింగ్ ఎట్ ది విండో యు ఆర్ రెడీ టు విట్నెస్ ద ట్రూ టు బీ వన్ విత్ ద్రూ సో అదే విధంగా ఈ మిస్టేక్స్ అన్నింటిలోనూ ఈ షట్లెస్ట్ లెవెల్ వెళ్ళిపోయి మనం మాట్లాడతాం ఆనందమయం దగ్గర మిస్టేక్ ఎందుకు జరిగింది ఆనందమయంలో ఆత్మ ప్రతిఫలించటం చేత జరిగింది మిస్టేక్ జరగడానికి హెల్త్ ఉండాలి ఆనందమయంలో ఆత్మ లేదనుకోండి ఇది నేను ఆనందమయమే అనుకో దేహంలో ఆత్మ యొక్క ప్రకాశం లేదనుకోండి స్పర్శాలు చేసిన ప్రకాశం ఉండబట్టే దేహాన్ని చూసి ఆత్మ అనుకుంది కాబట్టి ఆనందమయం దగ్గర మనం ఆనందాం ఆనందమయంలో శురువు అయ్యాడు మీరు నిద్రలేస్తూనే మీ జీవా జీవత్వ ప్రయాణం యాత్ర జీవయాత్ర ఎక్కడ ప్రారంభం అవుతుంది అయాంతో అలై వై స్టార్ట్స్ డే బికాస్ ఆత్మ రిఫ్లెక్ట్స్ ఇన్ ది అం ఫస్ట్ ది మోస్ట్ మూమెంట్ ఇన్ కాన్షియస్ ఈజ్ అయామ్ అక్కడ అయాంలో ఆత్మ చైతన్యం ప్రతిఫలించింది సో ఆనందమయా అయాం అంటే ఆనందమయా భోక్త నేను మీకు చాలాసార్లు చెప్తాను నిద్ర భోక్తలేస్తాడు సో ఆ భోక్తృత్వమునందు ఆత్మ చైతన్యం ప్రతిఫలించింది అంటే ఆనందమయంలో ప్రతిఫలించి వాస్తవంలో ఆత్మ ఆనందమయంలోనే ఉందనుకునే ఆకాశం ఘటనలో ఉందనుకున్న ఆకాశం ఘటనలో లేదా ఉంది కానీ ఘటనలో అవైలబుల్గా ఉంది సర్వాంతరస్య ప్రశ్న ఈ సర్వము ముందు వ్యాపించి ఉన్న ఈ పరప్రమ ఇక్కడ ఆనందం ఒక పర్టికులర్ ఉపాధిని మనం తీసుకున్నప్పుడు ఆనందమయంలో ప్రవేశించింది అంటే అక్కడ ఉపలభ్యం అవుతాం అంత సస్యానికి ఉపలబ్్యమవు ఆనందమయ దగ్గర ఉపలభ్యం నుంచి ఎలా సృష్టి అది ఏం చేస్తుంది అది జగత్తుని సృష్టిస్తుంది పంచభౌతికమైన అంటే ముందు ఆకాశం చిరాకాశంలో ఇది అయ్యి చిత్తాకాశంలో రిఫ్లెక్ట్ అయితే స్పేస్ టైం కాన్సెప్ట్ బయలుదేరి చిత్తము వెలుతుర్లోకి వస్తుంది కిటికీ తీశారు కిటికీ తీసేప్పటికీ గదిలో స్పేస్ ప్రకాశిస్తుంది విత్ రిఫరెన్స్ వాల్స్ అండ్ అదర్ స్పేస్ కూడా ప్రకాశంలో పూర్ణమైపోతుంది అదేవిధంగా చిత్తాకాశము చిదాకాశం నుండి చిత్తాకాశము వెలుతుర్లోకి చైతన్యము యొక్క వెలుతురులోకి వచ్చేస్తుంది జ్ఞానము యొక్క వెలుతులు తెలివి అనే వెలుతుల్లోకి వచ్చేస్తుంది అంటే మనస్సులో నుంచి ఉన్నటువంటి ఆకాశాది టైం స్పేస్ ప్రేమ వరకు వచ్చేస్తుంది అక్కడి నుంచి స్థూల దేహము జగత్తు ఇదంతా కూడా ఆత్మ చైతన్య ప్రకాశంలో వచ్చేస్తుంది దాన్నే తృష్వా ఆకాశాది కార్యము సృష్టివా ఆకాశం వదలకొన కార్యము స్పృష్వా దేహం వరకు ఉన్నటువంటి కార్యాన్ని అంటే కార్యాన్ని సృష్టించటము అంటే కార్యాన్ని తెలుసుకోవటమే ఘటాన్ని సృష్టించేదంటే ఘటం అనేది భావన చేస్తే అదే సృష్టి దీని దృష్టి సృష్టి ఉంది నేను ఎన్నో సార్లు చెప్పాను మీరు ఘటం చూసినప్పుడే ఘటం ఉంటున్నారు ఇంకా ఘటం ఉంటుంది ఏముంటుందంటే ఏదో ఉంటుంది ఎదురుంటే మీరు చూసినప్పుడు ఇప్పుడు మీకు మౌనాల బొమ్మ చెప్పాను కదా ఒక్కరు జీరో వన్ బొమ్మ ఉంటుంది ఆ మోనాలిసా బొమ్మ ఉందా అక్కడ న్యాయంగా జీరో వన్ హీరో వన్ వన్ జీరో వన్ జీరో ఉంది మీరు చూసినప్పుడు మోనాలు సొబ ఉంది మీరు చూడకుండా అక్కడ పక్కన బాదేశ్వర అక్కడ ఏముంది అక్కడ హీరో వన్ జీరో వన్ వన్ జీరో వన్ జీరో వన్ జీరో మీకు ఇప్పుడు దృష్టాంతం మీకు ఐడియా వచ్చిందండి మీరు చూసినప్పుడు మీ మనస్సులో ఉండే మోనాలిసా సంస్కారం ఉద్బుద్ధమైతే ఆ సంస్కారాన్ని చూస్తారండి మీరు కాగితంలో మోనాలిసా ఏముంటుందండి సినిమా తెర మీద ఇరు ఉంటాడా ఉండడం మీరు మరి సినిమా తెర మీద మేము చూస్తున్నాం అంటే సినిమా తెర మీద ఉండే కాంతి మీ ఎందు ఉన్నటువంటి హీరో సంస్కారాన్ని ఉత్పదం చేస్తుందండి దాన్ని చూస్తాం సినిమా తెర మీద ఏముంటుంది కాంతి బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది అని కమిటీ పాయింట్ సో ఆకాశం అన్నమయం వరకు ఉన్నటువంటి కావ్యాన్నతని సృష్టి అనుప్రవిష్ట దాన్ని సృష్టించడము దాంతో అనుప్రవేశించటము అంటే దాంతో ఉపలభ్యం అవడమే ఈ అనుప్రవేశ సృష్టిని మనం చూసాం ఆత్మచైతన్యము దేహంలో ఉపలభ్యమంది అంటే అర్థం ఏంటి ఆత్మ చైతన్యము దేహంలో ప్రవేశించింది అని చెప్పాను ప్రాణంలో ఉపలభ్యమైంది ప్రాణంలో ప్రవేశించింది అలాగే అలా ప్రవేశించింది తర్వాత ఈ ప్రవేశించి ఉపలభ్యమవుతున్న కారణంగా ఆ ఉపాధుల మిస్టేక్ చేసే అవకాశం ఏర్పడింది ప్రవేశించడం లేదు ప్రవేశించడం అంటే ఉపలభ్యం అవటం ఇట్ ఈ పాసిబుల్ టు ప్రవేశం సో ఉపలబ్్యమడా అనే రూపంలో ఉండే ప్రవేశం జరగలేదనుకోండి మిస్టేక్ అవకాశం అంటే తెలుగు ఉన్నవాడు మిస్టేక్ చేస్తాడా లేకపోతే రాయి అప్ప మిస్టేక్ చేస్తాయా మిస్టేక్ చేయడానికి కూడా వాడు కొంత అవకాశం ఉండాలి కదండి ఆ వెలుతురు ఉండాలి కదండి కొంత మిస్టేక్ చేయడానికి సరిపడంత వెలుతురు ఉండాలి అంతే మేము ఏమంటాం అంటే హీ నో సీనా టు కమిటీ మిస్టేక్ ఎందుకంటే ఈవెంట్ కమిటీ మిస్టేక్ యూ షుడ్ నో ఈవెంట్ వీళ్ళు ఎక్కడ కాకుండా లెక్క తప్పుగా అనుకోండి ఎంతో కొంత ఇప్పుడు చదువు సంధ్యాలైన రైతులు ఎక్కడప్పుగా చేస్తానండి వీళ్ళు లెక్క తప్పుగా ఎవరు చేస్తారు అలాగే సమ్థింగ్ హీ విల్ డో తిస్టేక్ ఉండో సంథింగ్ అలాగే దేహము ఆత్మ అని వీడు కబ మిస్టేక్ చెయ్యాలంటే ఆ దేహంలో ఆత్మ చైతన్యం ప్రకాశంగా ఉపలభ్యం అవుతుందా లేకపోతే మిస్టేక్ ఎలా చేస్తుంది కాబట్టి వీడు ఆత్మ చైతన్యం సర్వత్రా ఉపలభ్యం అవుతోంది వీడంటే బ్రహ్మనర్థం ఉపలభ్యం అవుతోంది కనుక The situation is right for committing a risk. So, సిచ్యువేషన్ ఇస్ రైట్ ఫర్ కమిటింగ్ సో హో ఆత్మ చైతన్యం ఈ ఉపాధిలో రిఫ్లెక్ట్ అవుతోంది అని చెప్పడం కోసమే ఎక్కడ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇస్ హృదయ గుహ అనేది మనం చూసాం సో యోగేద నిహిత గుహతో దీనికి ఒక విశిష్టమైన సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం సంబంధం ఏర్పడింది ఎలాగంటే ఒక నీటి కుండ సూర్యబింబం ప్రతిఫలించగానే సూర్యుడు ఆ నీటిలో ప్రవేశించాడు సూర్యుడు నీటిలో ప్రవేశించి మీరే చూడండి ఆ నిజమేనండి అలా హృదయ గుహలో ఆత్మచైతన్యము ప్రవేశించింది ఎలాగే రికగ్నైజ్ ఉందే రికగ్నైజ్ ఆ విధంగా సంబంధం ఏర్పడింది హృదయ గుహతో ఏర్పడిన సంబంధము ఇది పెర్పులైట డౌన్ ఎవరి ఎక్కడికి పెర్పలట్ అయింది ముందు ఎక్కడ ఆరంభం అయింది భోక్తతో ఆరంభమైంది రోజు కర్త దగ్గరకు వచ్చింది రోజు ఎమోషన్స్ లెవెల్కొచ్చి తర్వాత రోజేమో నడిచి వాడము మొదలైనటువంటి ఇంద్రియాల దగ్గరకు వచ్చింది ఇంద్రియాలంటే కర్మేంద్రియాలంటే ప్రాణం జ్ఞానేంద్రియాలు కూడా ప్రాణశక్తి తర్వాత ఫిజికల్ బాడీ సో ఈ విధంగా ఈ అన్న అన్నమయ్య కింద నుంచి మొదలంటే అన్నమయ్య దగ్గర నుంచి ఆనందమయం దాకా ఈ ఉన్నటువంటి కోశాలు ఇవన్నీ అనాత్మల ఈ అనాత్మలతోటి దానికి సంబంధం ఏర్పడి అనాత్మల ఎందు ప్రకటమవడం ఎప్పుడైతే ఆ కండిషన్ ఫిక్స్ అయిపోయిందో ఇది ఎలాగంటే ఉండలో అవకాశం ఉండదు దాంతో కుట్టాడంటే ఇది ఆకాశము ఇది స్పెషల్ కైండ్ ఆఫ్ ఆకాశము ఆకాశం ఉన్నది కటావకాశం కుండలో ఉన్న ఆకాశానికి ఆకాశం అని పెట్టి కుండలో అవకాశం ఉందా కుండలో అవకాశం ఉందా ఆకాశంలో కొండ ఉందా ఆకాశంలో కొండ ఉందో లేదో నవ్వు తెలీదండి కుండలో అకాశం ఎందుకంటే మేము ఏదో దాంట్లో పెట్టుకుందామనుకుంటుంటే మీరు ఫిలాసఫీ కూడా వస్తారంటే అక్కడికి ఇలా అవకాశం మాగా ఏదో ఫిలాసఫీ మాకు కుండలో మీరు ఎవరినైనా ఊరగాయలు పెట్టుకునే వాళ్ళని వెళ్ళి అమ్మా జాతిలో అవకాశం ఉందా ఆకాశంలో జాతి ఉందా అంటే అప్పుడేం ఈ వేదార్థంలో జాతిలో ఆకాశం ఆత్మలు కాని వాటి ఎందు ఆత్మ చైతన్యం ప్రతిఫలన కారణంగా ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ అక్కడ ఉపలభ్యం అవుతున్న కారణంగా అవే ఆత్మలు అనేటువంటి భ్రాంతి క్రమంగా కలిగి ఈ భ్రాంతి ఎలా పోతుంది ఆత్మ వివేక విజ్ఞానోత్పత్తి వినశ ఇలా కలిగినటువంటి శ్రాంతి అలా తిన్నదాకా వచ్చాం ఇదే కుండలి కుండలి వాళ్ళు ఏమని చెప్తారో తెలుసిన కుండల నీవాళ్ళు అంటే ఎవరూ లేదండి నేనే కుండలని వాడిని ఎందుకంటే లలితా సహసాను సౌందర్యా అది ఒకప్పుడు నేను ఇవన్నీ ఉపన్యాసాలు చెప్పిన వాడిని తర్వాత పూజ స్వామీజీ దగ్గర శిష్యలింగం చేసిన ఎందుకంటే స్వామీజీ విన్నారంటే బాగుంటదో మర్యాద లా ఉంటుంది ఇంకే లోబో సౌందర్యా అది ఎందుకంటే సౌందర్యాన్ని చెప్పినా జాగ్రత్తగా సౌందర్యాన్ని నేను గంటసేపు సౌందర్యా గురించి చెప్పాలంటే కాంత్ అవాయిడ్ ఎవ్రూ థింగ్ ఐ కెన్ డూ దట్ ఎవరంటే సమాసం ఇస్తారాలు మన అధీనంలోనే ఈ విషయాలు ఆ విషయాలు ఆ కుండలని ఈ కుండలని అంటే ఏమిటి ఇక్కడ నుంచి కొండలని విషయం చెప్పడం లేదు ఆజ్ఞా విశుద్ధు అనాహత స్వాదిష్టాన మణిపూర అయితే మణిపూర దీంట్లో మళ్ళీ రెండు పక్షాలు కాంప్రవర్సీ మణిపూర పైన స్వాధిష్టాన కింద ఓ పక్షం కాదండి స్వాధిష్టానం పైన మణిపూర కింద ఇంకో పక్షం సో ఇవన్నీ కూడా మన తైత్రీయ వరసం చూడండి ఆ వరసతో గోయించడం తైత్రీయం ఏమిటో తర్వాత ఈ మణిపూర కింద పైన వాళ్ళు ఈ దైద్రయాన్ని పోను కూడా చేస్తూ ఉంటారు మీరు లక్ష్మీధ్ర వ్యాఖ్యాయించేందులో కోను కూడా చేస్తారు కాబట్టి ఈ కుండలని మూలాధారం దాకా అంటే దేహంతో పాదార్థి అది జీవుడయ్యాడు మూలాధారీ జీవుడు అయ్యాడు వచ్చి కుర్చీలో కూర్చుని ఇంకా కాపీకి తయారుగా ఉన్నాడు ఆ కొడుకి జీవుడు అయ్యాడు మూలాధారం అంటే కూర్చోడవాళ్ళు అంటాం సో ఇప్పుడు ఈ జీవుడు ఈశ్వరుడు అవ్వాలి ఎలా ఉంటాడు మళ్ళీ పొందాలని కలిపి అదంతా ఇక్కడ వచ్చేది ఇప్పుడు సర్వాంతరమైన బ్రహ్మ హృదయోహి ప్రతిఫలనము అక్కడిక్రమంగా అన్నయాదం దాకా అజ్ఞానం చేతను అనాత్మో ఆత్మ విభ్రమము ఇప్పుడు దిగడం అయిపోయింది కదా అజ్ఞానం అంటే దిగడం అండి ఇప్పుడు పైకి ఎక్కడ ఉంది ఎలాగా అక్రమేణా అక్రమంగా ఆత్మ వివేక విజ్ఞానోత్పత్తి నేనే కానీ నేను దేహము కాదు నేను దేహము కాదు సర్పునమ్ము నేను దేహము కాదు దేహము నేనే నన్ను విడిచి దేహం లేదు కానీ నేను మాత్రం దేహము కంటే అతీతున్న నేను దేహం వేసండి దేహం కంటే అతీతున్నే సో నేను దేహము కాదు అని వీటికి తెలుసుకుంటే దాన్ని వివేకము ఎప్పుడైతే అంటే ఆ దేహము నేను నేను సాక్షిగా ఉండాలంటే దేహాన్ని కంటాను దాని అర్థమైతే తెలుసు అండి మీరు మూలా ఉండదు మీ మూలాధారం నుంచి ప్రాణం అంటే స్వాతిష్ఠాన చక్రం అగ్ని ప్రాణం అంటే శక్తి కదా అక్కడ కూర్చుంటే ప్రాణము కంటే ప్రాణము ఏ నుంచి ఎవరిస్తుందో అది నేను కానీ ప్రాణం నేను కాదు కేవలం క్రియాశక్తి నేను కాదు